నా అంటే నో నో అంటే అభావం అర్థం సపోజ్ డూ హ్యావ్ సాల్ట్ అన్నారనుకోండి అంటే నో సాల్ట్ అని సమాధానం చెప్పాడు అనుకోండి దాని అర్థం ఏంటి సాల్ట్ లేదు అంటే అభావం యాజ్ ఫార్ సాల్ట్ ఈస్ కన్సర్న్ అభావము నాన్ ఎగ్జిస్టెన్స్ అది దానికి అర్థం నో సాల్ట్ అవునండి సో వీడు ప్రయాణానికి వెళ్ళాలనుకున్నాడు ఎలా వెళ్తారు ప్రయాణానికి అంటే అనశ్వేన గచ్చామి చెప్ప అంటే గుర్రం మీద వెళ్ళను అని అర్థం నా అశ్వ గుర్రీ గుర్రం అంటే భయం అనశ్వహు ప్రయాణం అయితే చేస్తాడు ప్రయాణ సాధనం కూడా కావాలి కానీ గుర్రం పనికిరాదు నా అశ్వ అనశ్వ అక్కడ అశ్వ అక్కడ నాకు అర్థం అభావం కాదు డిఫరెంట్ అని అర్థం భిన్నం ఇ అనశ్వేన గెచ్చామి అంటే అశ్వభిన్నేన గచ్చామి అశ్వము కంటే భిన్నమైన మరి యొక్క సాధనముతో ప్రయాణ సాధనముతో వెళ్తున్నాను అవన్నీ కలకత్తాలో రైల్లో వెళ్ళట్లేదు అని చెప్పినట్టు అక్కడ నిగేషన్కి అర్థం అసలే వెళ్ళట్లేదనో అదే ప్రయాణం లేదనో కాదు అర్థం అలాగే అవ్యక్త అవ్యక్త అంటే వ్యక్త భిన్నం వ్యక్త విలక్షణం అనర్థం వ్యక్తము కంటే విలక్షణమైనది వ్యక్తం అంటే మేనిఫెస్ట్ అని అర్థం అంటే నామరూపాత్మకం ఇచ్చర్థ మేనిఫెస్ట్ అంటే అది వ్యక్తము మేనిఫెస్ట్ అంటే దానికో రూపం ఉంటుంది దానికో పేరు కూడా పెట్టుకుంటారు నామము రూపము ఎప్పుడైతే నామరూపాలు ఎప్పుడైతే మీకు ఎదురుకుండా ఉంటాయో మాకు తెలిసిపోయింది అనుకుంటారు ఈ నామరూపాల్లో పెద్ద వ్యామోహం నామరూపాలు ఉంటే ఇంకేమి సమస్య మాకు అర్థమైపోయింది దట్ ఈజ్ వాట్ పీపుల్ థింక్ కానీ రహస్యం ఏంటంటే ఎంతవరకు అయితే నామరూపములు ఏ కలది మాత్రమే సత్యము ఉన్నది సత్యము అంటే ఉన్నది దేనికి నామరూపాలున్నాయో అదే ఉంది అదే సత్యము అని ఎంతవరకు మీరు అనుకుంటారో అంతవరకు మీకు సత్య వస్తువు దూరంగా ఉంటుంది ఇది ఒక సత్యం ఈ సత్యాన్ని గుర్తించాలి కాబట్టి ఈ ఆత్మస్వరూపము ఇది వ్యక్త విలక్షణమైనది ఏదైతే అభివ్యక్తమవుతుందో దానికంటే విలక్షణమైనది ఏమిటి అభివ్యక్తమవుతోంది చూడండి ఏమిటి అభివ్యక్తమవుతోందంటే ఇప్పుడు కూడా అభివ్యక్తం అవడము అంటే ప్రకటమవటం ఎక్స్ప్రెస్ ప్రకటమవటం ప్రకటమవటం ఏమిటవుతుంది అంటే ఇదిగో పువ్వు ప్రకటమవుతోంది అని చెప్పకూడదు పుష్పజ్ఞానము ప్రకటమవుతుంది అంత జ్ఞానాత్మకంగా ఉంటుంది పుష్ ఉన్నది పుష్పము కలదు అంటే అర్థం ఏంటండి పుష్ప జ్ఞానం పుష్పజ్ఞానంకే పువ్వు అని పేరు పువ్వుని మీరు చూసి అది జ్ఞానరూపంగా అనుభవానికి రావాలి అంతే కదండి తెలియాలి మీకు జ్ఞానరూపంగా అనుభవానికి వచ్చినప్పుడు మాత్రమే పుష్పము ఉన్నది అని మీరు చెప్తారు కాబట్టి అక్కడ అభివ్యక్తమైనది వ్యక్తం అన్నది పుష్పం కాదు పుష్పజ్ఞానం పుష్పం అని అనవచ్చు మీరు కానీ పుష్పం అంటే పుష్పజ్ఞానం అనే అర్థం కాబట్టి పుష్పజ్ఞానము దీన్ని కొంచెం ఆర్గనైజ్డ్గా చెప్పచ్చు కొంచెం సిస్టమేటిక్గా చెప్పచ్చు ఎలాగంటే మనకు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఈ వ్యక్తము ఐదు రకాలుగా ఉంటుంది ఐదు జ్ఞానేంద్రియ జ్ఞానం వ్యక్తం అంటే కాబట్టి శబ్దజ్ఞానము రసజ్ఞా స్పర్శ జ్ఞానము రూపజ్ఞానము రసజ్ఞానము గంధ జ్ఞానము అది వరస శబ్ద స్పర్శ రూపరసంధ ఐదు రకాల ఈ ఐదు రకాల జ్ఞానాలు కూడా వ్యక్తము అనే కేటగిరీలో పడతాయి కరెక్టేనా ఎందుకంటే తెలుస్తూ ఉంటుంది స్పష్టంగా ప్రకటన అవుతూ ఉంటుంది తర్వాత మీ మనస్సులో ఉండే ఫీలింగ్స్ అన్నీ వ్యక్తము అనే కేటగిరీలో పడతాయి ఫీలింగ్స్ అంటే కామక్రోధాదులు దయా మైత్రి మొదలైనవి ఆల్ ఇమోషన్స్ ఇవన్నీ వ్యక్తమూనే కేటగిరీలో పడతాయి అదొకటి తర్వాత ఆల్ థాట్స్ థాట్స్ అంటే నాలెడ్జ్ బేస్డ్ థాట్స్ అండర్స్టాండింగ్ బేస్డ్ థాట్స్ చిన్నవి రెండు రోజులు ఎంత టూ ఇంటూ టూ ఎంత నాలుగు దట్ ఈజ్ ఇంటలెక్ట్ చాలా సరళమ ఇమోషన్ అయితే కాదు కదా చాలా సింపుల్గా ఉన్నా కూడా జ్ఞానమే నిత్య కూర్చోంలో అవసరమయ్యే జ్ఞానమే ఇది పుస్తకమో ఇది ఫోటో ఇది పువ్వు మొత్తానికి ఇవన్నీ ఇమోషన్స్ ఏం కాదు కదండి నాలెడ్జ్ అయితే నాలెడ్జ్ అంటే మళ్ళీ ఈ ఐదు కేటగిరీల్లో వేసే నాలెడ్జ్ అది ఈ ఐదు ఏది శబ్దస్పర్శ అట్సెట్రా దానికంటే భిన్నమైంది ఎలాగా రెండు పదిహేడో ఎక్క వచ్చా మీకు ఆ అది అది జ్ఞానం ఇంటలెక్షన్ ఇంటలెక్షన్ అంటారు ది ఫంక్షన్ ఆఫ్ ది ఇంటలెక్ట్ ఇంటలెక్ట్ బుద్ధి శక్తితో చేసే వ్యాపారాలన్నీ కూడా అది తెలుసుకుంటూ ఉండటం ఫంక్షన్ వ్యాపారం అంటే ఫంక్షన్ సో ఆల్ ఇంటలెక్షన్ దట్ ఈస్ వ్యక్తము తర్వాత ఇంకొకటి కలిపితే అక్కడికి వ్యక్తం పూర్తవుతుంది అదేమిటంటే నేను అనేది ఈ నేను అనేది దాన్ని ఇమోషన్లో భాగంగా వేసుకోవచ్చు లేకపోతే ఇంటరాక్షన్లో భాగంగా వేసుకోవచ్చు పోనీ అలా ఎందుకు దాన్ని ఒక్కదాన్ని సెపరేట్గా కూర్చోబెట్టండి నష్టమే వచ్చింది అహంకారం నేను ఇగో ఇదంతా వ్యక్తం జగత్తు దీంట్లోనే ఉంది ఈ ఇగో ఈ వ్యక్తం ఉన్నదే ఈ వ్యక్తము కంటే విలక్షణమైనది ఆత్మ అది వ్యక్తోది వ్యక్త అదే ఎందుకు వ్యక్తం కంటే విలక్షణమైన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వ్యక్త ఈ వ్యక్తము దాని నుంచి పుడుతుంది కాబట్టి మీరు ఆత్మస్వరూపాన్ని అన్వేషణ చేసే పద్ధతి ఎలాగంటే భగవాన్ నవహర్షి అని వారు చిన్నవతా మధ్యత వా సో దాన్ని అన్వేషించు అయితే దాంట్లో విలీనమై కూర్చో అని ఎలాగ అన్వేషించడం ఎలాగంటే అన్వేషించడం చెప్తాను చూడండి ఇది పువ్వు చాలా బాగుంది వెరీ వైట్ అండ్ స్మెల్స్ వెరీ నైస్ ఇది ఒక పద్ధతి దీని పేరు దీని పేరే సంసారము అని అంటారు వ్యక్తం ఆ వ్యక్తంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం అలా కాకుండా ఇంకొక పద్ధతి ఎలాగంటే ఈ పువ్వును చూస్తుండగానే ఓ పువ్వును చూస్తున్నాను కదా ఈ పుష్పజ్ఞానము ఎక్కడ ఆవిష ఆవిర్భవించింది ఈ ప్రశ్న ఎలా ఉండే చాలా అద్భుతంగా ఉందండి అది ఎందుకంటే నాకే ఇప్పుడు వెంటనే అనుభవానికి వచ్చేస్తుంది ఏంటంటే ఈ పువ్వు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానము కొంచెం గత్మై పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ పుష్పజ్ఞానము అక్కడి నుంచి అయితే రాలేదు కదా సమ్వేర్ ఫ్రమ్ విత్ ఇన్ హృదయ స్థానం నుంచి వస్తుంది ఆ పుష్పజం అక్కడ ఏదో ఉందా సో దృశ్యం మీద పూర్తి దృష్టి పెట్టారనుకోండి దృష్టి మీద దృష్టి ఉండదు దృష్టి చూపు చూడబడి దాన్నే చూస్తూ కూర్చుంటే చూడబడి దాన్ని ఉన్నారు అధ్యత మీద చూడబడిదని చూడబడిది చూశారు ఎనఫ్ యూ హ్యావ్ సీన్ ఆ చూపును చూడండి చూపు ఈ చూపు ఎక్కడి నుంచి వచ్చింది దీంతో పుష్పాన్ని చూస్తున్నాం పుస్తకాన్ని చూస్తున్నాం జగత్తును చూస్తున్నాం ఈ చూపు ఎక్కడి నుంచి వచ్చింది చక్షుషక్షుఃక్షుః అంటే చిత్రం ఏంటంటే మీరు ఆలోచించండి కన్ను ఉంది ఈ కన్నుకు ఎదురకుండా ఉన్నది పువ్వు ఈ పుష్పజ్ఞానం వ్యక్తం దాంతో ఏం సమస్య లేదు కానీ నేను ఎప్పుడైతే పుష్పజ్ఞానం కాదండి ఈ కన్నుకే ఆ పుష్పజ్ఞానం కలగడానికి మూలంలో ఏముందో ఆ చక్షుషు అదేమిటో పరికించండి అని నేను అన్నాను అనుకోండి చిత్రం ఏంటంటే దాన్ని మీరు పరికించగలుగుతారు బట్ ఇట్ ఈస్ క్లియర్లీ అవ్యక్తం అది వ్యక్తం అవుతుందండి చూపు వెనక ఏమున్న ఆ చైతన్యం ఆ చూపు ఎక్కడి నుంచి ఆవిడ అది దానికి పేరు పెట్టండి కంటి చూపు ఎక్కడి నుంచి వచ్చింది అని అలా పరికిస్తే అంటే ఇప్పుడు పుష్పం చూస్తుంటే ఇలా చూస్తుంది ఈ చూపు ఎక్కడి నుంచి వస్తుందంటే పుష్పం ఎక్కడే ఉంటుంది అలా అలా ఇలా చూస్తాను అనమాట అలా పరికించినప్పుడు వెంటనే చిత్రం ఏంటంటే యూ గెట్ మెర్జ్డ్ ఇన్ ఇట్ యు గెట్ కనెక్టెడ్ టు ఇట్ ఆ కనెక్షన్ వచ్చేస్తుంది కానీ దేనితో కనెక్షన్ వచ్చిందో అదే కొంచెం చెప్పండి అంటే ఏం చెప్తారు దానికి ఇట్ ఈస్ యూ But you cannot explain. You can be it. You can get connected to it. You can be it. You can enjoy it. But you cannot explain it. That is avyakta. Adhi atma. Avyaktoya. Avyaktaha, you can put your parents in your life. Nakena api pramane na vyajjiyate ityavyaktam. ఏ ప్రమాణమునకు ఏ ప్రమాణము చేత వ్యక్తీకరించబడదు అంటే ప్రకటము చేయబడదు ప్రత్యక్ష ప్రమాణం ఉంది సో ఈ అవ్యక్తము అంటే చూపు వెనక్కలు ఉండే చూపుని నేను పువ్వుని చూసినట్టుగా చూడగలుగుతానా నో చూపు వెనక్కాలు ఉండే చూపుని పువ్వు గురించి ఆలోచించినట్లుగా మనస్సుతో ఆలోచించగలుగుతానా నో చూపు వెనక్కలు ఉన్న చూపుని పువ్వు గురించి వ్యాసం రాసినట్టుగా పువ్వు గురించి ఓ పారాగ్రాఫ్ రాయగలుగుతావు కదా ఓ నాలుగు వాక్యాలు రాయగలుగుతాం కదా మళ్ళీ పువ్వు గురించి ఒక వ్యాసము నువ్వు రాయుము ఐదు మార్కులు అంటే ఏవో మార్కులు రాస్తాం కదా ఆ ఆ చూపు వెనక్కలున్న చూపు గురించి రాయడానికి ఏమి అవ్యక్తం అంటే శబ్దము కూడా ప్రవేశించలేదు అక్కడికి నిషేధ రూపంగా శబ్దం ప్రవేశిస్తుంది శబ్దం అసలే ప్రవేశించకపోతే ఇంక పాఠం లేదు చెప్పి వాళ్ళడు విని వాడలేదు నిషేధ రూపంగా ఏది ఆత్మ కాదో చెప్పటం ద్వారా శబ్దం ప్రవేశిస్తుంది కాబట్టి అది అవ్యక్తోయం అవ్యక్తం కనుకనే అచింత్యోయం కాబట్టి బుద్ధిశక్తితో దానిని మీరు కొలవలేరు దాన్ని మెజర్ చేయలేరు ఇప్పుడు బుద్ధితో మీరు బ్రహ్మను తెలుసుకున్నారనుకోండి ఇప్పుడు బుద్ధితోటి ఫిజిక్స్ తెలుసుకున్నారనుకోండి ఫిజిక్స్ గొప్ప బుద్ధి గొప్ప బుద్ధి గొప్ప ఆ ఫిజి బుద్ధి ఏం చేస్తుందంటే ఫిజిక్స్ని తెలుసుకుంటుంది కొత్త ఫిజిక్స్ని కూడా సృష్టించగలుగుతుంది అది బుద్ధి అది పుట్టడమే బుద్ధి నుంచి పుట్టింది ఫిజిక్స్ ఇంకోటి బుద్ధి నుంచి పుట్టింది నా బుద్ధితో తెలుసుకున్నాను ఇంకో కొత్త ఫిజిక్స్ నేను సృష్టించగలుగుతాను కాబట్టి బుద్ధి గొప్ప ఫిజిక్స్ కంటే సపోజ్ బ్రహ్మని తెలుసుకున్నారనుకోండి బ్రహ్మ బ్రహ్మజ్ఞానాన్ని నాకు బ్రహ్మ తెలుసు సపోజ్ నేను ఒక పేరు పెట్టుకున్నాను అనుకోండి బ్రహ్మజ్ఞాని సో అని సో అని పేరు పెట్టుకున్నాను బ్రహ్మ మీరు ఆలోచించి చూడండి బ్రహ్మజ్ఞాని స్వామి టీవీ నన్ను స్వామి టీవీ అంటూ ఉంటాను ఈజీగా ఉంటుందని సో బ్రహ్మజ్ఞాని స్వామి టీవీ అన్నారు అనుకోండి మీకు ఆ పేరు వినగానే మీకు ఏమనిపిస్తోంది స్వామి టీవీ గొప్పవాడు అనిపిస్తోందా బ్రహ్మ గొప్పవాడు అనిపిస్తోందా మీకు ఎలా హవిట్ సాంగ్స్ మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా వచ్చింది బ్రహ్మజ్ఞాని స్వామి టీవీ హవిట్ సాంగ్స్ బ్రహ్మ గొప్పదని సౌండ్ అవుతుందా టీవీ గొప్ప టీవీ గొప్పవాడని సౌండ్ వస్తుందా మీకు హవిట్ సాంగ్స్ స్వామి టీవీ గొప్పవాడండి బ్రహ్మ కవి మర కాబట్టి అది బ్రహ్మలో అవుతుంది దానికంటే గొప్పవాడు వీడు ఉంటే అది బ్రహ్మలో అవుతుంది కాబట్టి బ్రహ్మజ్ఞానామీ ఈజ్ అ కాంట్రడిక్షన్ కాబట్టి బ్రహ్మజ్ఞాని ఉండడు బ్రహ్మజ్ఞానమే ఉంటుంది బ్రహ్మకా జ్ఞానం హోతా హే బ్రహ్మకా జ్ఞాని నే హోతా అని అలా చెప్తా ఉంటారు సో కనుక వాళ్ళు కూడా బ్రహ్మజ్ఞాని అలా చెప్పరు తప్పది ఎందుకంటే బ్రహ్మజ్ఞానిగా వ్యక్తి మిగిలి ఉంటే బ్రహ్మజ్ఞానం లేదు వ్యక్తి లేకుంటేనే బ్రహ్మజ్ఞానం కాబట్టి ది సాల్ట్ రామకృష్ణ బ్రహ్మహంసే ఈ ఉప్పుతో చేసిన బొమ్మ ఉప్పు బొమ్మ ఉప్పుతో బొమ్మ చే ఉప్పు కృష్ణం ఇలా ఇలా ఏదో అడ్జస్ట్ చేసిన మొత్తానికి ఒక బొమ్మ చేశారు ఓ మనిషి బొమ్మ చేశారు ఈ ఉప్పు బొమ్మ సముద్రంలోపల ప్రవేశించి మునక వేసి ఎంతలోతుందో చూసి పైకొచ్చి సముద్రంలో తింటుంది అని చెప్పగలదా ఉప్పుహోమ ప్లాస్టిక్ హోమ కాదు ఉప్పు హోమ చెప్పాలి ఆ పాట చెప్పలేదు ఎందుకని ఒక చెప్దామనే పాపం అనుకుంటుంది అలా మునక వేసేప్పటికి ఏమవుతుందో సముద్రం అయిపోతుంది ఇంకా మళ్ళీ సముద్రం నుంచి బయటకు వచ్చేందుకు అక్కడ లేదు అది ఆ విధంగా సో అవ్యక్తోయం అచింత్యోయం కాబట్టి బుద్ధికి గోచరము కాదు ప్రపంచంలో సకల శాస్త్రములు బుద్ధికి గోచరం అవ్వచ్చు కానీ ఆత్మతత్వము బుద్ధిలో విషయం కాదు అవి కాబట్టి దీంట్లో రహస్యం ఏంటంటే ఓ పుస్తకం ఒకటి ఉండే పెద్ద ఫిలాసఫర్ మహాత్మకాయ ఏమిటంటే ద బాండేజ్ ఆఫ్ ది నో అని ఫ్రీడమ్ ఆఫ్ ది అన్నో అని ఇలాగనమాట ీ ఫ్రీ ఫ్రమ్ ది నోన్ సో సో అవ్యక్తముని మీరు పట్టుకుంటే మీకు సంసారం నుంచి నివృత్తి లభిస్తుంది వ్యక్తాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటే మేము ఇలా ఉంటుంది ఇది చాలా కఠినమైన విషయం ఎందుకంటే మనస్సుకి ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది వ్యక్తంలో కంఫర్టబుల్గా ఉంటుంది వ్యక్తంలో సఫర్ అవుతూ ఉంటుంది అయినా వ్యక్తాన్నే పట్టుకుని వేలాడుతుంది మనస్సు వ్యక్తంలో ఇబ్బంది పడుతూనే వ్యక్తాన్ని పట్టుకు వెళ్ళటప్పుడు మనం ఎలా ఉంటాం అంటే సంసారంలో ఇబ్బంది పడుతూ ఉంటాం ఏదో ఒక వ్యవహారంలో తలదూర్చి ఇబ్బంది పడుతూ ఉంటాం ఓకే నీకు దాంట్లో అంత ఇబ్బంది పడుతున్నప్పుడు దాంట్లో దుఃఖం అనుభవానికి వస్తున్నప్పుడు వై నాట్ లీవ్ ఇట్ బిహైండ్ నో హీ కెనాట్ అది ఆసక్తి అంటే అలాగే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారనుకోండి సరే బాబు ఓ దండం పెట్టి ఇంక దెబ్బలాటొద్దు నీకు కావాల్సిన నువ్వు పట్టుకుపో నా దారిని వదిలేయి అండ్ హీ కెన్ స్టాప్ ఇట్ అండ్ బీ ఫ్రీ నో హీ కంటిన్యూస్ విత్ ఇట్ అండ్ హీ సఫర్స్ ఫ్రమ్ ఇట్ మానవ స్వభావం అలా ఉంటుంది ఈ వ్యక్తాన్ని వెతుకుతున్నంతసేపు వ్యక్తంలో తంటాలు పడుతున్నంత కాలము దానికి సత్యము దొరకదు సంసారము నివృత్తము కాదు ఆ ఆస్వాదించే ప్రయత్నం చేయాలి సో వ్యక్తి తన స్వరూపంలో ఉన్న అవ్యక్తమును పట్టుకునే ప్రయత్నం చేయాలి అవ్యక్తాన్ని ఆరాధించటం మొదలు పెట్టాలి అలా అలా బోధిస్తారండి ఇప్పుడు మీరు వ్యక్తము గురించి మీరు చింత చేయొద్దండి ఇంకే ఈ ద్వైతులు ఏవేవో చెప్తూ ఉంటారు నిర్గుణం వేస్టు సగుణం అని ఏదో చెప్తారు సంథింగ్ అదేదో స్థూలంగా ఆలోచించి వాళ్ళకి మార్కెట్ ప్లేస్లో ఇట్ మే సౌండ్ నాయిస్ బట్ దట్ ఈస్ నాట్ ది ట్రూత్ ది ట్రూత్ ఈజ్ మీరు ఈ సగుణాన్ని ఈ రూపాన్ని నామరూపాన్ని పట్టుకుని విరాలాడితే ఉరిగితేదేమీ ఉంటుంది మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ వ్యక్తాన్ని రికగ్నైజ్ చేయటం అలవాటు చేసుకుని ఆ వ్యక్తంతో సంబంధాన్ని పెట్టుకోవాలి ఓంకారం యొక్క ప్రయోజనం అదే వ్యక్తంతో మిమ్మల్ని అది కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుని కనెక్టెడ్ సో ఆ బాగా ఆస్వాదించటం నేర్చుకుని దాంతోటి సంబంధ దాని పేరే యోగం యోగం ఈజ్ బెండింగ్ ది ఔటర్ టు ది ఇన్నర్ దట్ ఈస్ యోగ బెండింగ్ ది ఇన్నర్ టు ది ఔటర్ ఈజ్ సంసార కాబట్టి వ్యక్తాన్ని రిజెక్ట్ ది వ్యక్త లెర్న్ టు రిజెక్ట్ ది వ్యక్త ఫర్ సమ్ టైమ్ దట్ ఈస్ వాట్ ఈస్ మెడిటేషన్ మెడిటేషన్ అంటే వ్యక్త ప్రపంచంలో తేలియాడుతూ ఉంటే అది మెడిటేషన్ అవుతుంది మెడిటేషన్ అంటే రిజెక్ట్ ది వ్యక్త అండ్ ట్రై టు గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది అవ్యక్త develop discover a value for object so be mindful of the origin of the vision what appears in the eyesight don't worry leave it alone the origin of the eyesight what it could be think of it alage maatlaadutunna podu aa shabdam gurinchi chinta cheyku aa shabdam ekkada uppannam avthundi what is the origin of word pachoha vacham yena upanishad pachoha vacham సో మనసో మనహ మనస్సులో సంకల్పం పుట్టినప్పుడు వేర్ ఫ్రమ్ దిస్ మైండ్ హ్యాజ్ ఆరిజినేటెడ్ ఆ విధంగా ఆ వ్యక్తంలో మీరు నిలిచి ఉండే ప్రయత్నం చేయాలి అలాగ ఎవడైతే అశ్ దాన్ని అభ్యాసం చేస్తాడో paridhi loki buddhi పరిధిలోకి బుద్ధి గోచరం అవుతుందన్నాడే శంకర్ల అన్నారే వాడి loki అవ్యక్తం ప్రవేశిస్తుంది అవ్యక్తంతో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇట్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ ఇంకా ఏదో మోడల్ కింద చెప్తున్నాను ఇప్పుడు ఏముంది అవ్యక్త ఇప్పుడు వీడు డ్రిల్ చేయడం మొదలెట్టాడు వాటర్ కోసం డ్రిల్ చేస్తున్నాడు వాటర్ కోసం డ్రిల్ చేస్తుంటే బండ్రా వచ్చింది పది అడుగులకి వెళ్ళే ఇరవై అడుగులు వెళ్ళేవాడికి బండ్రా వచ్చింది అప్పు బండరాయి వచ్చిందని చెప్పేసి మొత్తం అంతా సర్జసం లేచక్క పోయాడు వాడికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఆ బండరాయి కింద ఉన్నాయి ఒక్క పెసర ఊపికి బట్టి డ్రిల్ చేస్తే ఆ బండ్రా ఇట్ విల్ ఈల్డ్ అండ్ దెన్ మీకు నీళ్లు వస్తాయి ఒకసారి నీళ్లతోటి కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే స్ప్రింగ్తోటి యు ఆర్ ఫ్రీ ఇంకా మీకు అసలు ఆ స్ప్రింగ్ నుంచి ప్రవాహం అలా వస్తూనే ఉంటుంది అదేవిధంగా మెడిటేషన్ తోటి ఆ వ్యక్తంతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ మెడిటేషన్ మీకు నీళ్లు పడాలంటే ఉపసరంతా కొయ్యక్కడ తవ్వి అది వదిలిపెట్టేసి ఇంకో కొయ్యక్కడ తవ్వి అది వదిలిపెట్టేసి ఇంకో వయ్యక్కడ తవ్వి అలా అలా నీళ్లు పడతాయండి అలా నీళ్లు పడావు తీర్థయాత్రలు చేస్తారు సో ఇక్కడ వేన ఎక్కుతారు వేనెక్కి యాదగిరిగుట్ట దగ్గర దిగుతారు అక్కడ భోజనం చేసి వేనెక్కుతారు వేనెక్కి కాళహస్తిలో దిగుతారు అక్కడ భోజనం చేసి దర్శనం చేసి భోజనం చేసి వేనెక్కి తిరుపతిలో దిగుతారు ఇలాగ నెల రోజులు మొత్తం సౌత్ ఇండియా యాత్ర అంతా చేసి వస్తా మంచిది ఐ డోంట్ డిలైవ్ దట్ ఇట్ ఇస్ వెరీ గుడ్ ఫర్ కామర్స్ అండ్ ఆల్ దాట్ కొంత సొసైటీలో కూడా ఏకత్వ భావన ఇంటిగ్రేషన్ ఇలాంటి ప్రయోజనాలు సోషల్ బెనిఫిట్స్ ఆర్ దే అలాగే ఫ్యామిలీతో కొంత రిలాక్స్డ్గా ఉంటుంది ఏదో టూరిజం అనే అమెరికా వాళ్ళు చేసినట్టుగా విహార స్థలాలకు వెళ్ళి బదులుగా ఏదో దేవుడి పేరు చెప్పి తిరుగుతూ ఉంటే అక్కడైనా అక్కడికి తీరాక వెళ్ళిన తర్వాత దేవాలయంలోనైనా వీడు అవ్యక్తంతో కాంటాక్ట్ పెట్టుకోగలిగితే వీడు కుడతారు చూడ సో ఆ విధంగా ఎక్కడో పోయి ఎక్కడో పోయి ఎక్కడో పోయి అలా తీసుకుంటూ పోతే నీళ్లు వాడవు ఒకే చోట యూ హు డ్రిల్ అండ్ దట్ ఈజ్ యువర్ హార్ట్ విత్ ఇన్ యూ సో అవ్యక్తోయో అవికార్యోయము చేహస్యంటంటే ఈ వ్యక్తం ఉన్నదే ఇది ప్రతి క్షణం రోజురోజు మారిపోతూ ఉంటుంది గంట గంటకి మారిపోతూ ఉంటుంది క్షణ క్షణానికి మారిపోతూ ఉంటుంది ఈ వ్యక్తం అవ్యక్తంలో ఎప్పుడూ ఎలాంటి మార్పులు రావు అవికార్యోయము అటే థింక్ ఇట్ ఈస్ ఎప్పుడు ఎలా ఏ కాలమునందైనా ఏ మార్పులు రావు ఆ వ్యక్తాన్ని దట్ ఈస్ ది గాడ్ ది అవ్యక్త ఇస్ ది గాడ్ సో ది ఈ చూపు ఈ కన్ను చూస్తోందే ఎలా చూస్తోంది ఇది ఈ చూపు వెనక్కలు ఉన్న మహిమేమిటి అని ఆలో మీరు ఇలా చూస్తుండగా ఎదుర్కొన్న ట్యూబ్లైట్ కనపడుతుంది ఆ ట్యూబ్లైట్ గురించి ఏం ఆలోచిస్తారండి వట్ ఈస్ దేర్ టు థింక్ అబౌట్ ఇట్ ఈ ట్యూబ్లైట్ ఇంత బాగా కనపడుతుంది ఈ చూపు వెనక్కాల ఉన్న రహస్యం ఏమిటా అంటే ఆ ట్యూబ్లైట్ అలా వెలుగుతూనే ఉంటుంది బట్ ఇట్ ఈస్ నాట్ దేర్ యూ హాన్ టుజిన్ అట్ థింగ్ ఇట్ ఇస్ ఆ మూలతత్వము ఆ వ్యక్తము దాంట్లో ఏ మార్పులు ఉండవండి అవి కార్య అంచేతనే మనిషే మనిషి వేదాంత క్లాసుకి అటెండ్ చేయడంలో లాభం ఏంటంటే మన జీవితం ఒక అవగాహన వస్తుంది మన జీవితంలో నిరంతరము మారిపోతూ ఉండేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి మొబిలిటీ మొబైల్ అయితే ఈ మొబైల్ ఒకటి ఉంది మన జీవితంలో ఈ మొబైల్ కూడా ఉంది మన జీవితం రెండు కలిసి జీవితం ఉంటుంది సో ఇప్పుడు మనం ఎలా బతుకుతున్నామంటే ఈ మొబైల్ ఏదైతే ఉందో ఇదే సర్వం అనుకున్నట్టుగా బతికేస్తున్నాం మనం అది పెద్ద పొరపాటు ఈ మొబైల్ ఉంటుందండి ఎక్కడికి పోతుంది ఈవేళ ఉన్నది రేపు అలా మారిపోతూనే ఉంటుంది మొబైల్ ఇప్పుడు దేహం మారిపోయింది సో ఇలా మారిపోతూనే ఉంటుంది దాన్ని మీరు ఏమి ఆపగలరు కొంతమంది ఏం చేస్తారంటే ఈ స్కిన్ ఉంటుంది చూడండి ఈ స్కిన్ మారకూడదు అని దాన్ని ఒక వ్రతంగా పెట్టుకుని ప్రయత్నం చేస్తూ ఉంటారు అది ఎక్కడ వర్కౌట్ అవుతుంది అది వర్కౌట్ అవుతుంది స్కిన్ మారిపోతూ సో అలాగే దేహం మారిపోతూ ఉంటుంది ఇలాగే ఉంటుంది ఇది ఏదో ఇప్పుడు ఏదో కొంత ఓపుకున్న ఈ ఓపిక ఇలా ఉండదు పదేళ్ల క్రితం ఎలా ఉండే వాళ్ళని ఒకసారి చూసుకుంటే పదేళ్ల కొండలు పిండి చేసేంత ఓపిక ఉండేది పదేళ్ల క్రితం ఇప్పుడే ఉంది ఓపిక ఇప్పుడు ఏ ఓపిక లేదు తగ్గిపోతావు అంత అలాగే ఉంటుంది తర్వాత మనస్సు అదే అంతే దానికి ఓ స్థిరం ఉండదు ఒకప్పుడు మంచిది అనిపించింది ఇప్పుడు విసిగిస్తూ ఉంటుంది ఒకప్పుడు ఎంతో నేను ప్రేమించిన ఇప్పుడు చూస్తే మొత్త దాన్ని అవతల వారే దాని ఏమీ ఉత్సాహ కొత్త కొత్త వింతలు కొత్త వింత పాతర్వత అన్న మనస్సు అలా ఉంటుంది మొబైల్ బుద్ధి మారిపోతూ ఉంటుంది చిన్నప్పుడు పిల్లవాడికి ఇవి కూడా రావు నా చిన్నప్పుడు నాకు లెక్కలు కూడా తెలిసి ఇవు కావు లెక్కలు నేను ఎరగను సో మా నాయనగారు సంస్కృతం చదువుకోవాలంటే ఈ శబ్దాలు మనకు ఎక్కడొస్తాయి అని ఏదో కొన్ని శబ్దాలు వదిలించి ఆ సర్వనామ శబ్దాల దగ్గరకు వచ్చేటికి విసిగెత్తి ఇంక ఈ సర్వనామ శబ్దాలు నా వల్ల కాదు అహం అవాయం ఐ కెనాట్ డూ ఇట్ అని వదిలిపెట్టేస్తే అలా వదిలిపెట్టే ఇక చదువుతోళ్ళు నీకు అదే వస్తుంది అని వెంటబడితే ఏదో చదివాం అంతకుముందు ఆ శబ్దాలు ఏం తెలిసి ఇవ్వవు ఆ తర్వాత తెలిసాయి అప్పుడు ఇప్పుడు మళ్ళీ మర్చిపోతాం ఇదే గుర్తా ఏమి పితృనా పితృణమ్మ దీర్ఘం ఉంటుందో అసలు ఉంటుందా అంటే ఈ శబ్దవజ తీసి చూడాలి ఒకసారి ఈ శబ్దవజర్లో కూడా తప్పులుండడు పాణిని ఏం చెప్పాడో చూడాలి పాణిని ఆయన దీర్ఘం ఉందన్నాడా లేదన్నాడా అని వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది సో మరుపు వచ్చేస్తూ ఉంటుంది బుద్ధి నిరంతరం మారిపోతూ ఉంటుంది ఒకప్పుడు పాదరసంలా ఉండేది బుద్ధి ఇప్పుడు మొక్కపోతూ ఉంటుంది ఇట్ గెట్స్ బ్లంట్ ఏది స్థిరంగా ఉండదు స్మృతి అంతే మరిచి మరిచిపోతూ ఉంటాం ఇవన్నీ మొబైల్ బట్ దెర్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈస్ ఇమ్ మొబైల్ గెట్ హోల్డ్ అఫ్ ఎయిట్ అట్లీస్ట్ టేక్ కగ్నిసెన్స్ అఫెయిట్ అలాంటిది ఒకటి ఉందని తెలుసుకో దాన్ని అన్వేషించే ప్రయత్నం చేయి హృదయం లోపల చూడు ఏం చూస్తారండి జగత్తుని ఎంతసేపు చూస్తారు జగత్తుని ఎంతసేపు చూసినా అదే జగత్తుగా ఏ దేహాన్ని ఎంత చూస్తాం మనస్సుని ఎందు అదే మనస్సు అదే వికారాలు అవికార్య ఏ వికారములు లేనటువంటి ఆత్మ చైతన్యం దాన్ని ఇంకేం వర్ణిస్తాం అక్కడికి నేను ఏం వర్ణిస్తామని అంటానే నాకున్న ఓపు పెట్టి వర్ణించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను వదిలేయంతలాగా అలాగే సచ్చి తది గెట్ కనెక్టెడ్ టు దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఇది అది ఇటు తిప్పి అటు తిప్పి ఆ వ్యక్తాన్ని ఏదో రకంగా ఫోకస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం సో బ్రింగ్ ది అన్మానిఫెస్ట్ ఇన్ టు ఫోకస్ యూ విల్ నాట్ రిగ్రెట్ ఇట్ యుల్ బి సేవ్డ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ ది నోన్ నోన్ ఈజ్ బాండేజ్ అని గ్రహిస్తే వాడు కృతార్థడవుతాడు నోన్ నోన్ ఈజ్ the fact that it is known is enough to bind i am done with the known ana ana kalagada ay samanyana sheyundi indriyalu ee manasu inka evo teluskovali inka evo teluskovali inka edho choodali inka edho choodali emni chustha ruchulu chusi chusuna inka evu ruchunu choodali kandithodae bommalu chusi chusuna inka evo bommalu choodali chevidod viniyuni unna inka evo vinali evadi vinali emi chustha so enough is enough ఐఎమ్ డన్ విత్ ది నోన్ నోన్ గురించి ప్రయత్నం చేయడం ఏంటండి కళ్ళు మీరు నిద్రలేస్తే నోన్ అలా ప్రవహిస్తూనే ఉంటుంది దానికోసం ప్రయత్నం ఏమిటి చేస్తారు ప్రయత్నం టంటూ చేస్తే అన్నోన్ గురించే ప్రయత్నం చేయాలి అన్నోన్ ఈజ్ యువర్ ట్రూ నేచర్ అన్నోన్ అన్నా అర్థం అది లేదని కాదు అది పొందలేమనీ కాదు అన్నోన్ అంటే అనటైనబుల్ అని కాదు అర్థం అన్నోన్ డెర్ ఫార్ నో ఇట్ ఈస్ అన్నోన్ అన్నా అంటే అర్థం ఏంటంటే ను ఇంద్రియాలతో కళ్ళప్పగించి చూస్తే కనపడే ఇది కాదయా మనస్సుతో దాన్ని బేరీజు వేయటం కుదరదు నీ స్వరూపము అని అభిప్రాయం అంతేగాని అనటైనబుల్ అని కాదు అనటైనబుల్ అయితే పాఠం ఎందుకండి ఇట్ ఈజ్ ఇన్ డీడ్ అటైనబుల్ అండ్ హియర్ ఇట్ ఈస్ ది ఓన్లీ రియాలిటీ దట్ యూ కన్ అటైన్ ఇట్ ఈజ్ సుప్రీమ్లీ అటైనబుల్ ఇట్ ఈస్ పేటెంట్లీ అటైనబుల్ ఫైట్ ఈస్ విత్ యూ ఇట్ ఈజ్ యూ ఓన్లీ థింగ్ ఈజ్ దాన్ని ఆ వ్యక్త ఆత్మ చైతన్యాన్ని దాన్ని ఒక దైవంగా ఆరాధించటం అదే గురువు అంటే దట్ ఈస్ దిక్ గురు ఆత్మ ఇస్ ది సద్గురువు అంటుంది దట్ ఈస్ ది గురువు మనం ఏం చేస్తూ ఉంటారంటే గురువు అని చెప్పి ఒక వ్యక్తిని ఒక పెర ఒక పెర్సన్న ఆరాధిస్తారు ఒక పెర్సన్న ఆరాధించటం తేలిక పర్సన్నను ఆరాధించటం తేలిక ఏముంది ఆ పెర్సన్ కొంత శుశ్రూష చేయొచ్చు ఏదో మన దగ్గర ఉన్నది ఆ పరిశ్రకి ఇవ్వచ్చు ఆల్ దట్ ఈస్ వండర్ఫుల్ అండ్ ఈజీ ఆల్సో కానీ జ్ఞానాన్ని ఆరాధించటం అవ్యక్తాన్ని ఆరాధించటం చాలా కష్టం కాబట్టి ఆత్మరూపంగా సద్గురువు అంటే ఆత్మనర్థం సత్ అంటే ఉన్నది ఉనికి ఉనికియే గురువు అది సద్గురువు అంటే సత్సంగం అంటే అది ఉనికియే సంఘం సత్సంగం నలుగురు చేరి గులాబ్ జామ్లోవి డాన్స్ చేసి రేచకపోవడం అని సత్సంగం అంటే ఉనికియే గురువు స సద్గురువు సత్సంగం సత్తుతోడి సంఘం సత్తు ఎక్కడ ఉందండి దట్ ఈస్ ద అన్మానిఫెస్ట్ అవ్యక్తము అవి కార్యోయముచ్యతే ఎవరు చెప్తున్నారు ఎలాగంటే శాస్త్రం చెప్తుంది ఉపనిషత్తులు చెప్తున్నావు ఆ అవ్యక్తంలో మార్పులు ఏముండవు దాన్ని తెలుసుకోవాయా తస్మాత్ ఏమో విధిత్వ అవ్యక్తాన్ని కొద్దో గొప్ప తెలుసుకునే పద్ధతిలో తెలుసుకునే నానుశోచితం ఏనం విదిత్వ ఏనం ఈ మారిపోయేటువంటి దీని జగత్తుని గురించి ఈ దేహాన్ని గురించి చుట్టుపక్కల వాటి గురించి దేహాన్ని గురించి మనస్సు గురించి ఇంద్రియాల గురించి నాను శోచితం అరహసి వాటి గురించి శోకించటము నీ వంటి బుద్ధిమంతుడికి తగదు అన్బికమింగ్ అరహస్య నారహసి అంటే Unbecoming ఇవంటి బుద్ధిమంతుడు అలాంటి శోకించటము శ్రీకృష్ణుడి ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు శోకించటం నారహసి తగవు అలా వద్దు భాష్యం వినబడి కాబట్టి వీటికి వేటికి అందేది కాదు అందదు అందుకోసమని దాన్ని అవ్యక్తం అన్నాం అంతేగాని అవ్యక్తం అన్నాం కదా అని అన్ అటైన్డ్ అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు ఇట్ ఈస్ సుప్రీంలీ అటైనబుల్ ఇట్ కెన్ యాక్సెస్ ఇట్ యాక్సెస్ అంటారు ఈ మోడర్న్ పరిభాష యూ కెన్ యాక్సెస్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఈజ్ ఇట్ యాక్సెసిబుల్ ఆర్ నాట్ ఇట్ ఈజ్ యాక్సెసిబుల్ బట్ మరి మా కంప్యూటర్లో రావట్లేదంటే మీ కంప్యూటర్ని కొంచెం రీఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది దానికి ఏదో ఒక టెలిఫోన్ను ఒకటి కనెక్ట్ చేయాలి కొంచెం వర్క్ చేసే మోడల్ ఒకటి పెట్టాలి కొన్ని మోడమ్స్ ఉంటాయి దానికి ఓ పెన్ అని కమాండ్ ఇచ్చారనుకోండి పావు గంట తర్వాత ఓపెన్ చేస్తుంది ఈ పావు గంటలో ఈజీగా వదలకపోతే అయితే కనెక్షన్ పోతుంది అది తొందర తొందరగా ఓపెన్ చేస్తుంటే కనెక్షన్ మెయింటైన్ అవుతుంది అది ఇచ్చిన కమాండ్కి ప్రతిదానికి ఓ పెన్ అనగా పది నిమిషాల తర్వాత అలా ఉండకూడదు క్విక్ సరే చేసుకుంటే యూ కెన్ యాక్సెస్ ఇట్ ఇంకా లేదనుకోండి యూట్ ఇంప్రూవ్ అపాన్ ఇట్ యూ కెన్ యాక్సెస్ ఇట్ అండ్ యూ కెన్ డూ ఇట్ నేను ఇదంతా స్వానుభవమే చెప్తున్నా నేను నేను ఒక ఒకటి పెట్టా పెడితే అది ఎప్పటికీ అది వర్కౌట్ కాదు సో ఇంక విసిగత్తి మానేసాం లేదా దాన్ని ఇంప్రూవ్ ఏదో కేబుల్ వచ్చింది ఈ మధ్యన ఏదో అన్నారు పెడితే ఇంప్రూవ్ అవుతుంది అలా ఇంప్రూవ్ చేస్తే యాక్సెస్ చేయొచ్చు సో అదేవిధంగా So, you have సో యూ హ్యావ్ టు డెవలప్ ఎ ప్రాపర్ మోడెమ్ దట్ ఈజ్ మెడిటేషన్ ధ్యానం ఓంకార ధ్యానము అలాగేదో కొన్ని కొన్ని వాల్యూస్ డెవలప్ చేయటం వైరాగ్యం ఉండాలి సో ఇలాంటివన్నీ కూడా మంచి ప్రాపర్ మోడెమ్ పెట్టుకుంటే యూ కెన్ యాక్సెస్ ఇట్ అదే విధంగా ఆత్మస్వరూపాన్ని యూ కెన్ యాక్సెస్ ఇట్ నవ్ అండ్ హియర్ నిద్రలోకి వెళ్లే ముందు యాక్సెస్ చేసి కొంతసేపు ధ్యానం చేసి నిద్రపోవచ్చు నిద్ర వంచి రాగానే యాక్సెస్ చేసి కొంతసేపు ప్రాతస్మరామి శంకరుల స్తోత్రం అత్యద్భుతంగా ఉంది రాతస్మరామి హృది సంస్ఫురద ఆత్మతత్వం ఏ ఏమిటి స్మరిస్తున్నారు పొద్దున్నే ఏం ధ్యానం చేస్తున్నారంటే హృది సంస్ఫురద ఆత్మతత్వం ఆ గుండె ధైర్యం చూడండి ఎలా ఉంది ఆత్మ అంటే పరిచ్ఛన్నం ఆత్మ అల్పం ఏవేవో తెలియని వాళ్ళు ఎవేవో మాట్లాడతారు రాతస్మరామి హృది సంస్ఫురద ఆత్మతత్వం సచ్య సుఖం దట్ ఈస్ ది సత్ దట్ ఈస్ ది చిత్ దట్ ఈస్ ది ఆనంద పరమహంస గతి పరమహంసలు దాన్నే పొందుతారు తురీయం ఇంతవరకు నిద్రపోయాను ఈ నిద్రలో నిద్ర నిద్రాసుఖాన్ని అనుభవించాను ఆ నిద్రాసుఖానికి సాక్షి నిద్రాసుఖానుభవానికి మూలంలో అవ్యక్తం అదే నిద్రాసుఖానుభవం ఉంది కదండి ఆ అనుభవం కలగాలంటే చైతన్యం ఉంటేనే అనుభవం దానికి మూలంలో అదే ఉంది ఇంతవరకు లభించదు నిద్రాఖం దాని యొక్క అనుగ్రహమే సో ఆ విధంగా బ్రహ్మ నిష్కలమహం నచే భూత సంఘ ఈ పంచభూతాలు కాదు నేను అని ఆ విధంగా ప్రా పొద్దున్ను లేవగానే స్మరించారనుకోండి ఇంతకు మించినటువంటి భగవద్ధ్యానం ఇంకేముండదు ఇంతకు మించిన యజ్ఞం ఇంకోటే ఉండదు భగవంతుని యొక్క యథార్థ స్వరూపము ఆత్మయే ఆత్మ కంటే భిన్నంగా భగవంతుడు ఉన్నాడని ఎవడైనా మీకు చెప్పాడంటే వాడికి భగవంతుడి గురించి తెలియలేదని అర్థం నా జానాతి అన్యో సామన్యోహమస్మితి నవేదా నహి హాయ్ యథా పశువు ఈడదన్నా పూర్గ ఈడదన్నాసవేద సో కనుక ఆ విధంగా ఆ వ్యక్తము ఇట్ ఈజ్ ఇట్ ఈస్ వెరీ మచ్ యాక్సెసిబుల్ అవ్యక్తం అన్నాం కదా అని ఇన్ఆక్సెసిబుల్ అని అర్థం కాదు ఇంకే ఇంద్రియాలతోటి దాన్ని పట్టుకోవడం కుదరదు అతఏవ అచింత్యోయం ఇది అవ్యక్తం కనుకనే హేతుహేతుమద్భావం ముందు అలా ఉంది కనుకనే దాని తర్వాత విశేషం అలా వచ్చింది యద్ ఇంద్రియగోచరం వస్తు తింతా విషయత్వమాపద్యతే చింత అంటే ఆలోచించటం ఏదైతే కంటికి కనబడుతూ ఉంటుందో పదార్థము ఏ వస్తువు అంటే పదార్థం ఏ పదార్థమైతే కంటికి కనబడుతూ ఉంటుందో దాని గురించి ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత చింతా విషయం ఆపద్యతే సో మనుషులు ఏం చేస్తారంటే కంటికి కనబడి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ ఆలోచించి ఇవి చాలినట్టుగా ఇంకా ఏవేవో కొత్త కొత్తవన్నీ కూడా పట్టుకొచ్చి ఆలోచిస్తూ ఉంటారు ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు టైం వేస్ట్ చేస్తారండి People దే డోంట్ యూజ్ టైం ప్రాపర్లీ టైం విలువ తెలీదు రూపాయలు విలువ తెలిసే కానీ టైం విలువ తెలియదు పది రూపాయలు ఉంటే కోక కొల కొనుక్కు తాగొచ్చు అని హీ నోస్ దాట్ బట్ పది నిమిషాల టైం ఉంటే ఆ పది నిమిషాలని ఎంత అద్భుతంగా సద్వినియోగం చేయొచ్చు అనేక రకాలుగా సద్వినియోగం ఈ డబ్బు నో దాట్ పాన్ షాప్ పక్కన నిలబడి వాడితో చెప్తాడు లేకపోతే దెబ్బలాడు వస్తాడు లేకపోతే పిక్నిక్కి వెళ్ళి ఏదో చూస్తూ ఉంటాడు ఆల్ కైండ్స్ ఆఫ్ సిన్ థింగ్స్ హీ టైం విలువ సో పీపుల్ ఇంద్రియగోచరమైనటువంటి వస్తువుల్లో బా మునిగి తేలియాడుతూ ఉంటారు వాటి గురించే ధ్యానం చేస్తూ ఉంటారు వాటి గురించే చింత చేస్తూ ఉంటారు ఇది అయో అయ ఆత్మా అనింద్రియ గోచరత్వాత్ అచింత్య ఈ ఆత్మస్వరూపము ఇంద్రియ గోచరంగా ఇంద్రియాల వెనక్కాల ఉండే శక్తి అదంటూ ఉంటే ఇంకా అదేమింద్రియగోచరం అవుతుందండి ఇంద్రియాల వెనక్కాలు ఉండే ఫ్యాన్ కంటికి కనపడుతుంది కానీ ఫ్యాన్ వెనక్కాలండే ఎలక్ట్రిసిటీ కంటికే కనబడుతుంది సో కన్ను ఎదురుకుండా ఉన్నదేదో కన్ను చూడగలదు కానీ కన్ను వెనకాల ఉండే ఆత్మ చైతన్యాన్ని కన్నేం చూస్తుంది కాబట్టి అది ఇంద్రియ గోచరము కాదు కనుక ఏది ఇంద్రియ గోచరము కాదో అది మనస్సుకి కూడా గోచరము కాదు మనస్సు పూర్ మైండ్ వాట్ ఇట్ కెన్ డూ ఇఫ్ ఇఫ్ ది ఐస్ షో దెన్ ది మైండ్ విల్ థింక్ అబౌట్ ఇట్ చెవులు శబ్దజ్ఞానంగా అందజేస్తే ఒక పదార్థాన్ని గురించిన సమాచారం మైండ్ కెన్ థింక్ అబౌట్ ఇట్ ఇంద్రియగోచరము కానీ ఆ చైతన్యాన్ని గురించి మనస్సేం చేస్తుంది మనస్ ఆల్సో ఇట్ ఫెయిల్స్ అనింద్రియగోచరత్వా అచింత్యవికార్యోయం యథాక్షీరం దనాది నా వికారి నథా ఆత్మా వికారములు అనేక రకాలుగా ఉంటాయి పదార్థాల్లో మార్పులు వస్తూ ఉంటాయి మెటీరియల్ ఆబ్జెక్ట్స్లో మార్పులు వస్తాయి ఉదాహరణకి క్షీరం ఉందనుకోండి పాలు పాలు మార్పు దాన్ని మీరు అది మారడం అలాగూ తప్పదు ఆ మారీ మీరు కొంత కంట్రోల్ చేసుకుంటే మీకు ఉపయోగించుతుంది అదర్వైజ్ వేస్ట్ అవుతుంది అంతే మారిపోవడం లావు గాయమే ది పెరుగు అవుతుంది ఆతంచనము అంటే వెన్న అవుతుంది సో ఇలాంటివివో అవుతుంది ఆతంచనము ఏమంటే చీజ్ అంటే ఏంటంటే వాట్ ఈస్ చీజ్ జస్ట్ ఐ వంటున్నావు వెన్నేనా పాలు వెరగొట్టి చీజ్ చేస్తారా వాళ్ళు వెనక్కు ఆస్వాదించడం నేను ఎరుగుదాను యుఎస్లో వాళ్ళందరూ చీజ్ మీదే బతుకుతారు అన్నట్టుగా చాలా అధికంగా చీజ్ని యూస్ చేస్తారు ఫిలడెల్ఫియా చీజ్ అని వెరీ హై క్వాలిటీ చీజ్ నాకు ఎలా ఇచ్చారు ఫిలడెల్ఫియా చీజ్ ఇండియా కొట్టుకెళ్ళండి అని చీజ్ ఈజ్ వన్ థింగ్ ఐ వోట్ టచ్ నాకు దాని మీద రుచి ఉండదు నేను ఐ డోంట్ లైక్ ఇట్ ఆ స్పాంజిలా ఉంటుంది ఆ టేస్ట్ ఫర్ మీ డజంట్ వర్క్ పనీర్ పీపుల్ లవ్ బట్ నాట్ ఐ నాట్ ఫర్ మే సో దానికి ఆతంఛనము అని పిండి అవిరక్కొట్టి చేసి దానికి ఆతంచనము సో ఇలాంటివే ఇంకా వికారాలు వెన్న నెయ్యి ఇలాంటివి వికారాలు పదార్థాల్లో వికారాలు వస్తాయి ఆది శబ్దం ఒకటి ఉండే మనస్సులో వికారాలు వస్తాయి మనస్సులో వికారాలు మనకు అనుభవమే కాదు ఉల్లాసంగా ఉంటుంది ఉల్లాసంలో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి ఎక్కువ ఉల్లాసం తక్కువ ఉల్లాసం దుఃఖం ఉంటుంది ఎక్కువ దుఃఖం తక్కువ దుఃఖం బెంగ భయం ఇవన్నీ కూడా మనస్సులో వికారాలన్నీ రకరకాల వికారాలు వస్తూ ఉంటాయి సో మనస్సు కూడా అనేక వికారాలు ఇంద్రియాల్లో వికారాలు ఉంటాయి కన్ను చూపు ఎప్పుడూ ఉండదు అది మారిపోతూ ఉంటుంది కలదోడో వేయించుకుంటే కానీ మళ్ళీ ఎడవేపటికి మార్పులు వస్తూ ఉంటాయి ఎవో వికారాలు వస్తూ ఉంటాయి ఆత్మయందు ఎట్టి వికారములు ఉండవు ఆత్మస్వరూపం యూ కెన్ అటైన్ ఇట్ దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఆత్మనిష్టగా ఉండొచ్చు దాంట్లో ఏ వికారములు ఉండవు ఎందువల్ల వికారములు ఉండవు చెప్తున్నారు నిరవయవత్వాచ వికారం రావాలంటే అవయవాలు ఉండాలి ఇప్పుడు పాలు ఉన్నాయనుకోండి పాల్లో అవయవాలు ఉన్నాయి ఏమిటవయవాలు దట్ ఈస్ ఆతము దట్ ఈస్ మేడ్ పాసిబుల్ బికాస్ పార్ట్స్ ఆర్ దా సపోజ్ నీళ్లను మీరు విరక్కొట్టగలరా వెరక్కొట్టలేదు ఎందుకంటే దాంట్లో నీళ్లు సాలిడ్ పదార్థం అనే అవయవ విభాగం లేదు కాబట్టి ఇంక దాన్నేం విరక్కొడతారు పాలను విరక్కొట్టచ్చు సో ఆత్మ నిరవయవము ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉండే అహమస్మి అనే బీయింగ్ దాంట్లో విభాగాలు ఉండవు కాబట్టి విభాగాలు ఎప్పుడైతే లేవో ఇంక ఎట్టి వికారములు రావు అదే అంటున్నారు నహి నిరవయవం కించిత్ విక్రియాత్మకం దృష్టం జనరల్ రూల్స్ ఇవి శంకరులు ఇటువంటి జనరల్ లాస్ వీటిని వేదాంతిక్ లాస్ అంటారు స్పిరిచువల్ లాస్ ఆర్ వేదాంతి క్లాస్ యూనివర్సల్ వీటికి ఎక్సెప్షన్స్ ఉండవు అది ఎలాగంటే ఏదైనా సరే ఒకటి నిరవయవమైతే అవయవములు లేనిదైతే దాంట్లో వికారములు వచ్చుట సంభవము కాదు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి ఆకాశం ఆకాశం ఉందో లేవు అది వికారాలు పొందదు దానికి ఏ వికారం రాదు ఇట్ కంటైన్స్ ఎవ్రీథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీథింగ్ లైట్ ఈ లైట్ ఉందే దాంట్లో ఏ వికారాలు ఉండవు ఇట్ ఇల్యూమినేట్స్ ఎవ్రీథింగ్ బట్ ఇట్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీథింగ్ అలాగే ఆత్మ ప్రకాశం కూడా ఆత్మ చైతన్యం కూడా అట్టిది అవిక్రియత్వా అవికార్యోయం ఆత్మా ఉచ్యతే సో దాంట్లో ఏ వికారములు లేవు గనుక తనంత తానుగా ఏ వికారములను పొందదు బయట నుంచి దానిలో వికారాలని తీసుకురావటం కుదరదు అవిక్రీయం అంటే తనంత తానుగా వికారాలు లేనిది అవికార్య దాని నుండి మీరు వికారాలని తీసుకురాలేరు అది నిశ్చలంగా కూటస్థము స్థాను దేవుడికి శివుడికి స్థాను అని పేరు ఎందుకంటే ఆత్మరూపంగా చిదానందరూప శివోహం శివోహం ఏ వికారంలో ఉండవదనుకున్నా ఆయనకి స్థాను అని పేరు ఈ శ్లోకం రేపు కంప్లీట్ చేసి తర్వాత శ్లోకానికి వెళ్ళి ఓం పూర్ణమదః పూర్ణమిదూర్ణ పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి హరి ఓం జో భారత్ <sharp> నెస్పూరి